శ్రీగురుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మాసాబ్దయుగకల్పేషు గతాగమ్యేష్ కథ మోదేతి నాస్తేకా సంవిశాస్వయం ప్రభా ఈ సారసంగ్రహరత్నావళని రాసిన వెంకటరామశాస్త్రి గారు కొన్ని శ్లోకాలకి ఆయన ప్రత్యేకంగా ఇవి అత్యంత సారవంతములైన శ్లోకములు వీటిని సాధకులు తప్పక కంఠస్థం చేసుకోండి అని ఆయన ఉపోద్ధ్యాతంలో రాశారు అలా రాసి దానికి మార్క్ ఒకటి పెట్టారు ఆ ఉపోయాత చూస్తే తెలుస్తుంది ఆ రకంగా మార్కు పెట్టిన శ్లోకం అంటే మొన్న క్లాసులో జరిగిన చర్చకి సార ఈ శ్లోకాన్ని మనం అనుకోవచ్చు ఈ ఈ శ్లోకంలో సంవిత్ అనే తత్వాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నారు సంవిత్ అనే తత్వాన్ని సాధారణంగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనము మూడింటితో వ్యవహరిస్తూ ఉంటాం జగత్తు దేహము మనస్సు ఇవి మనకి ప్రత్యక్ష అనుభవములు జగత్తు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇంద్రియములు దేహము ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది మనస్సు కూడా సాక్షస్వరూపులు కనుక మీకు మీరు మీకు మనస్సు కూడా అనుభవానికి వస్తుంది ఈ మూడు అనుభవానికి వస్తూ ఉంటాయి అయితే ఈ మూడింటి యొక్క అనుభవము కలుపుటకు మూలతత్వమేది అనే విచారం ఎవళ్ళు చేయరు ఆ విచారాన్ని ఎవళ్ళు చేయరు అందరూ చేసి అందరూ చేసి అందరూ కూడా ఈ మూడింటితోటి సతమతమవుతూ ఉంటారు ఈ జగత్తు దేహము మనస్సు మూడింటితోటి సతమతమవుతూ ఉంటారు జగత్తులో అనుభవాలు అనేకం ఉంటాయి ఈ అనుభవాల ప్రవాహంలో పడి కొట్టుపోతూ ఉంటారు ఇన్ని అనుభవములు కలుగుటకు మూలమునందు ఉన్న తత్వమేది ఆ అనుభవి అంటే అనుభవములు గలవాడు అనుభవి అనుభవి యొక్క యథార్థ స్వరూపమేమి అనే విషయాన్ని తెలుసుకోవాలనేంత ఉత్సాహం కానీ సావకాశం కానీ ఎవరికి లేదు అందరూ పరుగులు పెడుతూ ఉంటారు మీరు అలా రొడ్డు చేసి చూస్తే తెలుస్తుంది ఎంతలా పరుగులు పెడుతున్నారో ఇటు నుంచి అటు అటు పరుగులు పెడుతూ ఉంటారు అయితే ఈ మూడు తత్వ కొంతమంది ఎలా ఉంటారంటే ఈ మూడు మూడు మనకు అనుభవంలో ఉండవు కదా జగత్తు దేహము మనస్సు ఈ ఈ అనుభవి మూడింటికి మూలంలో అనుభవి ఉంటాడు ఏ అనుభవికి ఈ జగత్తు దేహము మనస్సు అనుభవానికి వస్తున్నాయి అనే ప్రశ్న ఎవళ్ళు అసలు వేసుకోనే వేసుకోరు అలాంటి ప్రశ్న వేస్తే అది ఉపనిషత్తు అయిపోతుంది పతతి ప్రేషితం మనహ అలాంటి ప్రశ్నది మనస్సు అనుభవానికి ఎవరికి మనస్సు వెనకాల ఉండి మనస్సుని మన మనస్సుని మనన వ్యాపారమునందు ప్రేరేపించేది ఎవరు మనస్సు పరిగెడుతోంది పరిగెట్టడం అంటే మననం చేస్తోంది విషయ వస్తువులను మననం చేసుకోండి ఈ విధంగా మనస్సును మనన వ్యాపారమునందు ప్రేరేపించేది ఏది మనస్సుతో పాటుగా కన్ను ముక్కు కూడా యాడ్ చేసుకోండి కన్ను చెవి కన్ను నామాలకి చెవి రూపాలకి ఎదరువే కన్ను రూపములకు చెవి నామములకు ప్రతీక కాబట్టి ఈ నామరూపముల నామరూపాత్మకమైన జగత్తును గ్రహిస్తూ ఉండే ఈ కన్ను చెవి అనే వాటికి మూలమునందు ఉండి ఆ కన్ను చెవి అనే వాటిని ప్రేరేపించేది ఎవరు అని ఈ ప్రశ్న చూడండి ఎలా ఉందో ఈ ప్రశ్న ఎవడు వేస్తాడు ఆ మాత్రం ఇన్నర్ స్పేస్ ఉన్నవాడు మాత్రమే వేయగలుగుతాడు ఈ సాధారణంగా జనులు ఆ స్పేస్ ఉండదు వాళ్ళకి జనులు కేవలము జగత్తు యొక్క అనుభవాలతోటి ఈ అనుభవములు మనస్సు దేహము ద్వారా కలుగుతూ ఉంటాయి అనుభవముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాము ఇటువంటి ప్రశ్నలు వేసుకునేటువంటి అవకాశమే సంసారంలోకి ఉండదు అటువంటి ప్రశ్న వేసిన వాడు మహాత్ముడు వాడు ఎంతో మహాత్ముడై ఉంటాడు ఆ ప్రశ్న ఆ ప్రశ్న నుంచే ఒక ఉపనిషత్తే పుట్టింది తేనేషితం పత్తి ప్రేషితం మన అయితే ఈ రకంగా ప్రశ్న ఇలా వేసుకోరు అధ్యాత్మం వైపు ప్రశ్నిస్తే ఉపనిషత్తు అవుతుంది అధ్యాత్మం వైపు కాకుండా అధి దైవం వైపు ప్రశ్నలు ఇవ్వలేమనెత్తుతారు అది ఎలాగంటే ఈ జగత్తు ఈ దేహము ఈ మనస్సు ఇలా పనిచేయటానికి ఈ దేహంతో మనస్సు తాదాత్మ్యమయ్యి వాటితో మమేకమయ్యి నేను ఈ దేహము మనస్సు ఉన్న నేను ఈ జగత్తు ఈ విధంగా ఇవి ప్రవృత్తులుటకు మూలమునందుగల తత్వమేమి అని ప్రశ్న వేసుకుని దానికి పేరు పెట్టి దేవుడు అని పేరు పెట్టి ఇంకా అక్కడి నుంచి ఆ దేవుడు అనే దాని మీద బోల్డ్ అంత వ్యవహారం నడిపిస్తూ రిలిజియన్ రిలిజియన్స్ అన్నీ ఆ డైరెక్షన్లో నడుస్తాయి తప్ప ఈ డైరెక్షన్లో నడవవు అధిదైవ డైరెక్షన్లోకి పోతారే తప్ప అధ్యాత్మ డైరెక్షన్లోకి రాదు మన మహాత్ములు ఏమన్నారంటే అధిదైవ డైరెక్షన్లో వెళ్ళి వెళ్ళడం మంచిదే కనీసం సంసారం నుంచి బయటపడుతున్నాడు కదా ఆ మేరకు అధిదైవ మార్గము చాలా మంచి మార్గం కేవలము అధిభూతరూపమైన సంసారంలోనే చిక్కుకొనిపోయి అదే సత్యమని దాంట్లో ఇబ్బంది పడుతూ ఉండడం కంటే మనస్సును ఒకింత నుంచి వెనుకపులాగి అధిదైవం పేరుతో ఈశ్వరుణ్ణి ఆరాధించటము అది చక్కటి మార్గం అది దాన్ని మనం అంగీకరిస్తాం స్వీకరిస్తాం అయితే ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అన్న సందర్భంలో మటుకు ఈశ్వరునకు అధ్యాత్మముతోటి ముడిపెట్టుట ఇది ఉపనిషత్తులు చేసే ఇది ఇది ఆ సందర్భంలో ఈ శ్లోకం చాలా ప్రధానమైన శ్లోకం ఇక్కడ వేసుకునే ప్రశ్న యొక్క స్వరూపం ఏమంటే ఈ అనుభవములన్నిటికీ మూలమునందుండే అనుభవి జగత్తు దేహము మనస్సు ఈ మూడు అనుభవములు మీరు ఒకవేళ ఈ జగత్ కారణం బ్రహ్మ అని ఈశ్వరుడు అని ఆ ఈశ్వరుడికో నామాన్ని రూపాన్ని పెట్టుకుని మీరు ఉపాసన చేసిన సందర్భంలో ఉపాసన కానీ లేకపోతే పూజ కానీ చేసిన కర్మ లేక ఉపాసన దేహంతో కర్మ చేస్తారు మనస్సుతో ఉపాసన చేస్తారు సో దేహప్రధానము దేహం ప్రధానంగా ఉంటే కర్మ మనస్సు ప్రధానమైతే ఉపాసన కర్మలో మనస్సు ఉంటుంది ధ్యానంలో దేహము ఉంటుంది కాబట్టి దేహప్రధానమైన కర్మ చేసిన మనఃప్రధానమైన ఉపాసన చేసిన సో ఆ విధంగా మీరు చేసిన ఆ పరమాత్మ ఏదైతే దేన్నైతే మీరు ఉపాసిస్తున్నారో ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క స్వరూపమేమి అని మీమాంస చేసి ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ జ్ఞానము అనగానే మళ్ళీ ఈ లోకంలో అనుభవానికి వచ్చేటువంటి జ్ఞానము కాదు లోకంలో అనుభవానికి వచ్చే జ్ఞానము ఖండితముగా ఉంటుంది అంటే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము జ్ఞాత తెలియవాడు జ్ఞేయము తెలియబడేది జ్ఞానము తెలుసుకునే ఉపాయము జ్ఞానము అంటే అర్థం తెలుసుకునే ఉపాయము అని ఈ విధంగా అది త్రిపుటి లేదా జ్ఞాత జ్ఞేయము ద్వి రౌండుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా డివైడ్ అయి ఉంటుంది ఆ జ్ఞానం కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఆ జ్ఞానశబ్దానికి ఆ జ్ఞానం అర్థం కాదు అక్కడ జ్ఞానశబ్దానికి అర్థం ఏంటంటే అటువంటి డివిజన్తో సంబంధం లేని శుద్ధమైన జ్ఞప్తి ఎరుక చైతన్యస్వరూ చైతన్యము అనే ఆ జ్ఞానశబ్దానికి అర్థం అదిగో అటువంటి శుద్ధమైన చైతన్యము ఆ పరమాత్మ అని ఉపనిషత్తులు ప్రవచిస్తాయి సో ఇప్పుడు మనకి మన అనుభవంలో కర్మ ఉంది ఉపాసన ఉన్నది లేకపోతే కర్మ ఉన్నది జ్ఞానం ఉన్నది కాబట్టి పరమాత్మను ఒక యంత్రంలాగా పనిచేసేటువంటి తత్వం అనాలా లేక తెలివి జ్ఞానములన్నిటికీ మూలమునందుండే తెలివి అనే తత్వం అని అనాలా పరమాత్మని ఏమని అనాలి అంటే స్థూల గలవారు స్థూలంగా ఈశ్వరుల్ని భావన చేసి వాళ్ళు పరమాత్మ ఒక యంత్రము వలె పనిచేసేటువంటి ఒక ముద్దలాగా పరమాత్మని భావన చేస్తారు ఆ ముద్దకి మనకుండే ఆకారం కూడా ఉంటుందని కూడా భావన చేస్తారు కానీ సూక్ష్మమైనటువంటి తత్వ విచారం చేసేవాళ్ళు పరమాత్మని కర్మతో ముడిపెట్టకుండగా కర్మతోటి ద్రవ్యంతో ముడిపెట్టారు ఎందుకంటే ద్రవ్యము కర్మాశ్రయము కర్మాన క్రియ అన్న అభిప్రాయం క్రియకు ఆశ్రయము ద్రవ్యము పరమాత్మ ఎందుకు క్రియ ఉన్నట్లయితే ఆ క్రియకు ఆశ్రయమైన ద్రవ్యం అయిపోతాడు పరమాత్మ ద్రవ్యమైపోతే పరిణామి వికారములు గలవాడయ్యి వినాశములు పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి పరమాత్మని క్రియాశ్రయమైన ద్రవ్యముగా భావన చేయుతే తెలివితేటలు కాదు క్రియా సంబంధము లేని శుద్ధ చైతన్యము ఎప్పుడైతే చైతన్యమని మీరు అన్నారో పరమాత్మ కాలానికి అతీతుడవుతాడు ఎందుకంటే కాలము కూడా ఆ చైతన్యములో ప్రకాశిస్తూ ఉంటుంది కాలము కూడా అనుభవ రూపంగా ఉంటుంది ఆ అనుభవాన్ని ప్రకాశింపజేసే చైతన్యము కాలము కంటే అతీతంగా ఉంటుంది కాబట్టి మీరు పరమాత్మని కాలాతీతమైన తత్వముగా తెలుసుకోవాలి అన్నట్లయితే మార్గము గలదు మీకు అదేమిటంటే పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అర్థం పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని అనగానే అప్పుడు వెంటనే మరొక చిత్రమరొక ముఖ్యమైనటువంటి ఇంప్లికేషన్ ఒకటి వస్తుంది దాని నుంచి ఒక కరాలది ఒకటి వస్తుంది అదేమిటంటే ఆ జ్ఞానము ఎక్కడ ఉన్నది అని ఇప్పుడు పరమాత్మ చైతన్య స్వరూపుడైతే ఇప్పుడు పరమాత్మను ఎక్కడ అన్వేషించాలి దృశ్యంలో అన్వేషిస్తారా ద్రష్టలో అన్వేషిస్తారా చైతన్య స్వరూపుడైన పరమాత్మని దృశ్యంలో వెతుకుతావా లేదా ద్రష్టలో వెతుకుతావా దృశ్యని జడం కదా వికారి నశ్వరము జడము అటువంటి వికారి నశ్వరము జడము అనే దృశ్యంలో పరమాత్మను వెతుక్కుంటే సీతాదేవిని లంకలో వెతికినట్టు ఉంటుంది అదే హనుమంతుడు వెతకడం అంటే సీతాదేవిని లంకలో వెతకూడదు సీతాదేవిని అశోక వెతకాలి వెతకక్కల్లా అశోకవరంలోకి వస్తే ఆవిడే దర్శనవిస్తుంది గతగాకర్లే అశోకవరంలో లగ్గలో ఎంత వెతికినా ఒకటే కాబట్టి దృశ్యము జడము నశ్వరము అయినటువంటి దృశ్య జడము నశ్వరము అయినటువంటి దృశ్యమునందు ఈశ్వరుణ్ణి అన్వేషించటము అది తెలివి కాదు ఈశ్వరుని ఉపాసన చేసే సందర్భంలో భేదబుద్ధితో ఉపాసన చేసేప్పుడు దృశ్యము జడమునందు ఉపాసన చేసినా అది అక్కడ కూడా మీరు బాహ్య దృష్టితో చూస్తే దృశ్యము జడము నందు ఉపాసన చేసుకున్నట్లు అనిపించినా నహి మృణ్మయ మృణ్మయా దేవాహ దేవతలు మృణ్మయులు దాదుమయులు కాదు అందుకే బాహ్యంలో అలా అనిపిస్తుంది చిన్మయులే దేవతలు చెన్మయులే మృణ్మయులు శిలామయులు కాదు దేవతలు మన చేత ఉపాసించబడే దేవతలు చిన్మయులే కాబట్టి ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు అని ముందు బాగా గుర్తుపట్టాలి చైతన్య మృణ్మయుడు శిలామయుడు దారుమయుడుగా భావన చేయకూడదు మాంసమయుడు మధ్యామయుడుగాను భావన చేయకూడదు అది ఈశ్వరుణ్ణి తెలుసుకునే పద్ధతి కాదది జీవుడే మాంసమయుడు మధ్యామయుడు కాదంటు అంటే ఈశ్వరుణ్ణి ఆ విధంగా నిర్ధారణ చేయటం తెలుగు తప్పు అవుతుంది ఈశ్వరుడు చిన్మయుడు ఈశ్వరుడు చిన్మయుడైతే చైతన్య స్వరూపుడైతే మీరు ఎక్కడ వెతుకుతారు ఈశ్వరుణ్ణి దృశ్యంలో వెతికితే ఉపయోగమై ఉంది ద్రష్టలో వెతకాలి ద్రష్టలో వెతాలి ద్రష్టలో ఏముంది వెతకడానికి దేహము మనస్సే కదా అంటే అక్కడే పొరపాటు పడ్డావాయా దేహము మనస్సు తెలుస్తున్నాయా లేదా తెలుస్తున్నాయి కాబట్టి నీ స్వరూపము దేహము మనస్సు కాదు దేనియందు దేహము మనస్సు తెలుస్తున్నాయో అది నీ స్వరూపము అక్కడ వెతుకు ఈశ్వరం దానికి సంవిత్ పేరు సంవిత్ Every soul is potentially divine, that's what Swami is saying, That is the divinity, that is the divinity. E that is the divinity. In this divinity, someone who is looking for the individual, they are looking for the individual. That is the divinity. That is the divinity. This is the divinity. I am talking about physical dimension. దేహము మనకి తెలుస్తూ ఉంటుంది దాన్నే పట్టుకుని వ్రేలాడకూడదు తెలి తెలుస్తూ ఉండే దేహాన్నే పట్టుకుని వ్రేలాడారనుకోండి జీవితం అంతా ఖర్చు అయిపోతుంది దేహంతో దేహానికి భోగాలతో సగం జీవితం ఖర్చు అవుతుంది రోగాలతో మిగిలిన జీవితం ఖర్చు అయిపోతుంది యాభై ఏళ్ళ దాకా భోగాలు మిగిలిన జీవితాన్ని రోగాలతో గడిపేస్తుంది అలా ఉంటుంది దాని వ్యవస్థ అలా ఉంటుంది దేహం అంటే భోగాలు మనకి లేకపోతే భగవంతుడు మనకు ఉపకారం చేశాడనమాట ఎందుకంటే మనకి రోగాలు ఉండవన్నమాట ఇప్పుడు ఎంత ప్రాక్టికల్ అంటేది ఇప్పుడు భగవంతుడు వాడికి కాయ కష్టం చేస్తే కానీ రోజు గడవని పరిస్థితిని కల్పించాడు అనుకోండి వాడికి డైబెటీస్ ఉండదు డైబెటీస్ ఉండదు కొన్ని కమ్యూనిటీస్లో డైబెటీ ఇప్పుడు రిక్షా పుల్లర్స్ ఉంటాను రిక్షా పుల్లర్స్ ఉంటాను కదా రిక్షా కార్మికుల సంఘమం కూడా ఉంటుంది వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఎవరికి డైబెటీస్ ఉండదు మోకాళ్ళ నొప్పులు ఉండవు ఆపరేషన్స్ వాళ్ళకి అక్కర్లా రిక్షాలు రాజతే కానీ రోజు గడవనమాట వాస్తవమే కానీ ఇవన్నీ ఎన్ని వరాలా లేకపోతే ఇవి ఇది వరం తక్కువ వరమా ఇన్ని ఆపరేషన్ అక్కర్లేదు డయాబెటీస్కి మందు వేసుకోక డయాబెటీస్ అంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అది ఉండదు హార్ట్ అటాక్ ఉండదు అబ్బా ఇదేదో ఇదే బాగుందని అనిపిస్తోంది నాకైతే ఎంతకంటే హాయిగా నిద్రపోతాడు రిక్షా కార్మికుడు హాయిగా నిద్రపోతాడు ఇప్పుడు ఈ భోగాలన్నీ అనుభవించే వాడికి నిద్ర కూడా కరువు అవుతూ ఉంటుంది కాబట్టి నేను అనేది ఏమంటే దేహమే దేహమే నేను అనుకుంటే జీవితం అదే దారిలో పోతుంది మీకేమీ మిగలదు ఇక పొంది మనస్సు రండి మనస్సు అని మీరు అన్నట్లయితే మనస్సు అది ఎప్పుడు చంచలము అస్థిరము అది సుఖదుఖాత్మకంగా ఉంటుంది ఓ పూట సుఖం ఇంకో పూట దుఃఖంలాగా ఉంటుంది మనస్సు అలా మారిపోతూ ఉంటుంది క్షణక్షణం మారిపోయేటువంటి మనస్సుని దాన్ని మీరు పట్టుకుని మీరు ఏమి నిలకడలు పొందగలరు అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీ స్వరూపం మనస్సు కూడా కాదు అయితే మరి నేను ఏమిటి చూడగా దేనియందు ఈ జగత్తు దేహము మనస్సు భాషిస్తున్నవో అది నీవు అది ఏమిటో చెప్పలేదు అది ఏమిటో చెప్పాలంటే అది మనస్సుకు విషయమైతే అది ఏమిటో చెప్పచ్చు అది మనస్సుకు విషయం కాదు మనస్సును విషయంగా చేసేది తప్ప మనస్సుకు విషయమయ్యేది కాదు దేహమును విషయంగా చేస్తుంది ఇంద్రియములను విషయంగా చేస్తుంది ఇంద్రియములకు కూడా విషయం కాదు కాబట్టి అది మనస్సుకు ఇంద్రియములకు వాక్కునకు గోచరము కాదు అవాంగ్మానస గోచరం అది కానీ అది నీ స్వరూపమే అయి ఉన్నది అది ఏమిటో చెప్పు అంటే నేను నిరమిత్తంగా ఏదో మోడో ఎలాగో వెలగపండు వర్ణించి చెప్పినట్టుగా నేను చెప్పలేకపోవచ్చు కానీ అది నీ స్వరూపమే అయి ఉన్నది తెలుసుకో దానికి పేరు కాబట్టి నేను పర్టికులర్గా మీ అటెన్షన్ డ్రా పాయింట్ ఏమిటంటే మీరు నిరంతరము జగత్తు దేహము మనస్సు ఈ మూడింటితోటే సమయాన్నంతనే వెచ్చేస్తున్నారు అలా చేస్తుంటే ఏమనిపిస్తుంది జగత్తు దేహము మనస్సు ఇవే సత్యం అని అనిపిస్తుంది మనకున్న ఉత్సాహము శక్తి యుక్తి అంతా మూడింటితోటే గడిపేస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది ఆ మూడే సత్యం అనిపిస్తుంది మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ మూడింటి నుండి వితుద్రాయి ఆ మనస్సు దేహము మనస్సులకు అతీతంగా ఉంటూ వాటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ దాన్ని స్పిరిచువల్ ఎంటిటీ అంట ఫిజికల్ ఎంటిటీ సైకలాజికల్ ఎంటిటీ రెండింటికి అతీతంగా ఉండే స్పిరిచువల్ ఎంటిటీ అది ఎరుక రూపంగా ఉంటుంది స్వయం ప్రకాశ స్వయం స్వయం జ్యోతి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తెలివి రూపంగా ఉంటుంది ఆ తెలివి ఉండబట్టే మనస్సు మననం చేస్తోంది బుద్ధి బోధను తెలుసుకుంటోంది కన్ను చూస్తోంది ముక్కు అగ్రానిస్తోంది చెవి వింటోంది జగత్తంతా కూడా తెలుస్తూ ఉన్నది అనుభవాలన్నీ కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ తెలివి ఆ సంవిత్ అది నీ స్వరూపము అది దీనికోసం మహాపండితుడేమీ కానక్కర్లేదు వ్యాకరణ పండితుడు కానక్కర్లేదు తర్క పండితుడు కానక్కర్లేదు ఒక రకంగా అలా అవ్వకుండా ఉంటే కూడా మంచిది సింపుల్ ఓపెన్ మైండ్ ఉంటే కూడా సరిపడుతుంది మీరు వ్యాకరణం తర్కం పురాణాలన్నీ మళ్లించి కూర్చుంటే ఇంకా ఆ వ్యక్తికి పాఠం చెప్పడం ఎవరికి సంభవమే కాకుండా అయిపోతుంది అంత కండిషనింగ్ పెట్టుకున్న వాడికి సింపుల్గా ఓపెన్ మైండ్గా అవును కదా నిజమే కదా ఆ తెలివనే స్వరూపం ఉండ ఉండబట్టే కదా ఈ మనస్సు ఈ దేహము ఈ మనస్సు ఈ దేహము తెలియబట్టే కదా ఈ జగత్తు తెలుసుకొని ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి ఎప్పటికీ బతుకున్నంత కాలం ఈ జగత్తు ఈ దేహము మనస్సు ఈ మూడైనా ఈ మూడింటిని నిలబెట్టేటువంటి ప్రకాశింపజేసేటువంటి ఆ తెలివి దా దానికేసి మనస్సు పెడదాం ఒకసారి దానికేసి ఫోకస్ చేద్దాం అని ఆ రకంగా ఎవడైతే అంతర్ముఖుడు అవుతాడో వాడికి వెంటనే అనుభవానికి వస్తూనే ఉంటుంది ఆ స్వయం ప్రకాశమైన సంయుక్తి ఆ సంయుక్తి గురించి ఈ శ్లోకం చెప్తూ దాని మీద జాగ్రత్త స్వప్న సుశుప్తి అనుభవములను మూడింటిని కూడా మనం విశ్లేషణ చేశాం జగదనుభవము జగత్తు యొక్క అనుభవము జాగ్రత్త జగత్తు యొక్క అనుభవం అంటే జాగ్రత్త అనుభవం అనే అర్థం జాగ్రత్త అవస్థ యొక్క అనుభవమే జగత్తు యొక్క అనుభవం స్వప్న జగత్తు యొక్క అనుభవమే స్వప్న స్వప్నానుభవం అంతకంటే వేరే ఉండదు అది స్వప్నానుభవాన్ని బయట ఉండదు స్వప్న జగత్తు జాగ్రత్త అనుభవానికి బయట ఉండదు జాగ్రత్త జాగ్ర జగత్తు జాగ్రత్త అనుభవంలో అంతర్గతమై ఉంటుంది దీస్ ఇంక్లూడెడ్ ఇన్ ది వేకింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే స్వప్నానుభవం నందు కూడా ఆ సంవిత్ ప్రకాశిస్తూ ఉన్నది అదిగో అది నీ స్వరూపము దాన్ని నువ్వు పట్టుకో ఈ సంవిత్తుని దీంతో పోలుస్తారంటే సూర్యుడితో పోలుస్తారు అనేక రకాలుగా ఎలాగంటే సూర్యుడు స్వయం ప్రకాశము సూర్యుడిని చూడడానికి మరో సాధనం అక్కర్లా సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఈ సంవిత్తును తెలియడానికి బుద్ధి మనస్సు ఇత్యాదులు అక్కర్లా ఎందుకంటే అది స్వయం ప్రకాశం సూర్యుడిని అదే సూర్యుడు ఉదయించడం లేదో చూసిరారా అని అన్నాడు ముసలాయన ఒక ఆయన మనవడితో అదే సూర్యుడు ఉదయించడం లేదో చూడమన్నాడు ఈయన కుక్కి మనసం మీద పడుకొని మనవడికి చెప్పాడు ఎలా చూడమంటావు బయట అంతా చీకటిగా ఉంది కదా నన్ను ఎలా చూడమంటావని అడిగాడు ఆ మనవడు అంటే ఆ అదికెళ్ళాంతరు ఉంది కదా అది పట్టుకెళ్ళి చూడరా అని ఈత మనవుడరు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అలా ఉంటుంది సూర్యుడిని హరికేనలాంతరతో చూడాల్సింది మరోదాన్ని మరో దానికి అవసరం పడుతుంది కానీ సూర్యుడిని చూడడానికి హరికేనలాంతర అక్కర్లా అలాగే మనస్సు బుద్ధి ఇవి అక్కర్లేదు ఇది కరణ నిరపేక్ష సాధనం కావాలి కరణ సాపేక్ష సాధనం అక్కర్లేదు ఇక్కడ కరణ నిరపేక్ష సాధనం కావాలి తత్వము కరణరహితము తత్వముందు కరణము లేవు ఆ చిక్షు అకర్ణ అది అపాణిపాద అనేందుకు కరణములు లేవు కరణములు లేని తత్వమును తెలియుటకు కరణ సాపేక్ష సాధనము అది అది అది అంతరంగ సాధనం కాదు బహిరంగ సాధనమే అవుతుంది కరణ సాపేక్ష సాధనము అంటే పూజ మెడిటేషన్ మొదలైనవి బహిరంగ సాధనములే అవుతాయి ఎందుకంటే తత్వము కరణరహితము సాధనము కరణ నిరపేక్షము దాని దగ్గరికి తీసుకుపోతుంది కరణ నిరపేక్ష సాధన కరణము కరణము అంటే ఇన్స్ట్రుమెంటల్ బుద్ధి మొదలైన ఇన్స్ట్రుమెంటల్ అది అవసరం లేదు ఎందుకంటే అది స్వయం ప్రకాశమైన తత్వం సూర్యుడిని చూడడానికి ఏ దీపం అక్కర్లా అలాగే కరణ నిరపేక్ష సాధన అంటే మీకు బుద్ధి మనస్సు వీటిని వీటికి అతీతంగా పోయేటువంటి సాధన వాటిని వినియోగించుకునే సాధన కాదు కాబట్టి సూర్యుడు ఎలా అయితే ఇంకొక దీపంతో ప్రమేయం లేక సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడో మన లోపల ఈ బుద్ధితోటి మనస్సుతోటి సంబంధం లేకుండా ఆ ప్రకాశించే ఆత్మచైతన్యము గలదు అంటే దాని స్వరూపాన్ని తెలియటానికి మీరు బుద్ధి యొక్క సపోర్ట్ మీకు అక్కర్లేదు బుద్ధిని బాగా పదును పెట్టి తెలుసుకునేది ఏమీ లేదు బుద్ధికి రావాల్సిన పదును ఎంత మాత్రమే ఈ బుద్ధి ఆవశ్యకము కాదు అని తెలుసు అంతవరకే బుద్ధి యొక్క ప్రమేయం కనుక అది ఆ సెన్స్లో సూర్యుడిని చూడడానికి దీపం అక్కర్లేదన్నట్టుగా ఆత్మస్వరూపాన్ని తెలి తెలియుటకు బుద్ధి మనస్సు ఇంద్రియములు ఆవశ్యకము కాదు నెంబర్ వన్ సూర్యుడితో పోలిక సంవిత్తుకే రెండవది సూర్యుడు జగత్తును ప్రకాశింపజేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో సరిగ్గా అదే ప్రక్రియతోటి ఆ సంవిత్తు మన అనుభవ జగత్తుని ప్రకాశింపజేస్తూ అది ఎలాగంటే సూర్యకాంతి సూర్యుడు అంటే సూర్యకాంతే సూర్యకాంతికే సూర్యుడు అని పేరు ఆ సూర్యకాంతి అది భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ప్రవేశిస్తుంది భూమి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో ప్రవేశిస్తుంది ప్రవేశిస్తే దాన్ని డే లైట్ అంటారు ఒకటి వెలుగు పొగటి వెలుగు సాక్షాత్తు సూర్యప్రకాశం కాదు సూర్యప్రకాశము భూమి చుట్టూ ఉండే వాతావరణంతో ప్రవేశించినప్పుడు అక్కడికే ఉపాధి వచ్చింది అక్కడికి ఉపాధి దాన్నే ఉపాధి అంటారు భూమి ఉండే వాతావరణం అనే సూర్యప్రకాశము రిఫ్లెక్ట్ ప్రతిఫలించినప్పుడు పొగటి వెలుగు మనకి లభిస్తుంది ఏమంటే ఆ పొగటి వెలుగులో భూమండలంలో ఉండే సకల సకలము మనకి తెలుస్తుంది ప్రకాశిస్తాయి సరిగ్గా అదేవిధంగా ఆ సూర్య సూర్యప్రకాశము వంటి సంవిత్తు బుద్ధిలో ప్రవేశిస్తుంది బుద్ధిలో ప్రతిఫలిస్తుంది చుట్టూ ఉండే వాతావరణంలో సూర్యప్రకాశం ప్రతిఫలించినట్లుగా సంవిత్తు బుద్ధి ఎందు ప్రతిఫలిస్తే మీకు జాగ్రచ్చేతన నిర్మాణం అవుతుంది జాగ్రచ్చేతన మేకింగ్ కాన్షియస్నెస్ అదొక వెలుగు ఒకటి వెలుగు వంటిది అంటే తెలుగు వచ్చిందంటే జాగ్రత్త చేతన ప్రారంభమైందనమాట అంటే ఆ బుద్ధి ఎందు ఆ సూర్యప్రకాశము వంటి చే సంత్తు ప్రకాశం ప్రతిఫలించింది అని అర్థం సో ఆ జాగ్రచ్చేతన ఎందు వేకింగ్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో సంవిత్తిని అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్లో అవేర్నెస్ అఫ్ సొల్యూట్ దీన్ని వేకింగ్ కాన్షియస్నెస్ అంటారు లేదా మీరు కాన్షియస్నెస్ అనవలసి ఉంటే అనవచ్చుకుంటే అలా కూడా అనొచ్చు కాన్షియస్నెస్ అబ్సల్యూట్ అనొచ్చు దాన్ని ఆ సంగక్తిని కాన్షియస్నెస్ అబ్సల్యూట్ అనాలి అప్పుడు ఈ మేకింగ్ కాన్షియస్నెస్ అనేది ఇట్స్ ఎ రిలేటివ్ టు ద బుద్ధి బుద్ధికి సంబంధించి బుద్ధి అనే ఉపాధి కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు వాట్ యు హ్యావ్ ఈజ్ దాగ్రత్ చేతన వేకింగ్ కాన్షియస్ కాన్షియస్నెస్ ఆ వేకింగ్ కాన్షియస్నెస్లోనే సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది సకల జగత్తు అంటే ఆ దాంట్లోనే ఇంద్రియములు మనస్సు ఇంద్రియములు ఈ కరణములు జేహము జగత్తు అన్నీ కలిపి ఒకేసారి ప్రకాశిస్తూ ఉంటాయి బట్ దాంట్లోనే సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు కూడా ప్రకాశిస్తాయి మనస్సు కన్ను ఇవి సబ్జెక్ట్ ఏరియాలో ఉంటాయి దేహము కన్ను మనస్సు దేహము ఇంద్రియములు మనస్సు ఇవి సబ్జెక్టు ఏరియాలో ఉంటాయి జగత్తమో ఆబ్జెక్ట్ ఏరియాలో ఉంటుంది మీరు కొంచెం వివేకం అభ్యాసం చేస్తే దేహాన్ని కూడా మీరు జగత్తులో పడేస్తే కన్నును మనస్సు సబ్జెక్ట్ ఏరియాల కింద ఉంటుంది కన్ను బుద్ధి దేహము జగత్తులో పడిపోతుంది ఇంకొంచెం వివేకాన్ని అభ్యాసం చేస్తే కన్నును కూడా జగత్తులో పడేస్తే బుద్ధి సబ్జెక్టుగా ఉంటుంది కన్ను కూడా జగత్తులో ఇంకా వివేకాన్ని అభ్యాసం చేస్తే ఈ బుద్ధిని కూడా జగత్తులో పడేసి కేవలం సంవిద్రూపులుగా మీరు మిగులు ఉంటారు సాక్షి చైతన్యంగా మీరు మిగులు ఇది దాని వ్యవస్థ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉందని ఉన్న సందర్భంలో దేహము ఇంద్రియములు మనస్సు అనే ముద్దకి సబ్జెక్ట్ అని పేరు అనుభవానికి వస్తూ ఉండే జగత్తుకి ఆబ్జెక్ట్ అని పేరు ద్రష్ట దృశ్యము ఇది వ్యవస్థ ఆ సంయుక్తం ఉండ సూర్యుడు ఉంటేనే జగత్తు ఇప్పుడు మీరు జగత్తులో వ్యాపారం చేస్తారు యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు పూజలు చేస్తారు పెళ్ళి పెళ్ళి కాపరాలు ఇవన్నీ ఉన్నాయి సూర్యప్రకాశం లేకపోతే ఇవేమైనా ఉంటాయా దీని మీద ఫిజిక్స్లో ఓ క్యాల్కులేషన్ ఒకటి చేశారు సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది క్యాల్కులేట్ చేసి వితిన్ ఎయిట్ అవర్స్ ఉదయించాల్సిన టైంకి ఉదయించకపోతే వితిన్ ఉదయించడం అంటే మీకు కనపడడం కాదు అక్కడ పోవాలంటుంది మీకు కనపడక్కర్లా మేఘాలు ఉన్నప్పటికీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు అక్కడ ఉంటాడు కదా అలా కాదు సూర్యుడు గాయబ్బైపోవాలి సూర్యుడు లేకుండా అయిపోవాలి హైపోటికల్ సూర్యుడు లేకుండా అయిపోతాడు సూర్యుడు చల్లారిపోతాడు అలా చల్లారిపోయిన ఎనిమిది గంటలకి భూమండలం మీద ఉన్న లైఫ్ అంతా కూడా అంతరించిపోతుంది బ్యాక్టీరియాతో సహా ఇంకేం మిగలదు కాన్షియస్నెస్ ఇంకేం మిగతా ఏ ప్రకాశమో ఉండదు లైఫ్ అంతా అంతరించిపోతుంది అలాగా ఆ సంవిత్తు లేకుంటే అది హైపోతిటికల్ అలా ఉండదు ఆ సంవిత్తు లేకుంటే ఈ జగత్తే ఉండదు జగత్ అనుభవము బుద్ధి మనం ఇవేమీ ఉండవు ఇవి ఉన్నాయంటే ఆ సంయుక్తు ఉండబట్టే ఉన్నాయి ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ సంయుక్తి యొక్క మహిమను ప్రకటించడం కోసం అలా కంపేర్ చేసి చెప్పారు అంచేతనే ఆ సంయుక్తిని జ్యోతిషి అని వర్ణించారు నతత్ర సూర్యోపాతి ఆ సంయుక్తినే వర్ణించారు సో ఆత్మజ్యోతి అన్నారు మీ స్వరూపమే అది కనుక దానికి ఆత్మాన్ని విశేషణం పడేసి వేసి ఆత్మజ్యోతి అన్నారు జ్యోతిషాం జ్యోతిహి అని వర్ణించారు సో అయ్యా ఆ సంవిక్త లేకపోతే ఈ కర్ణు చెవి మొదలైన జ్యోతిష్లు కూడా లేని వాటికిండే లెక్కలోకి వస్తాయ్యా ఆ సంవిక్తే అసలైన శిశలైన జ్యోతి అదియే నీ స్వరూపము అని ఆ శ్లోకం తాత్పర్యం ల్పేషు గతమ్యేష్ నోదేతి నాస్తేకా సంవి స్వయం ప్రభా మాదయల్పేషు గతమ్యూ అనే నా ఉదేతి నా హస్తం ఏతికావిత్ ప్రభా ఏషా ఈ ప్రభా స్వయముగా ప్రకాశించే సంవిత్ ఆత్మచైతన్యము అది ఈ ఆత్మచైతన్యం ఏషా అని పైన మూడు అవస్థల యందు ఇదే ఆత్మచైతన్యం ప్రకాశిస్తూ ఉన్నదని చెప్పారే అది ఈ ఆత్మచైతన్యము ఇది మాసాబ్దయుగ కల్పేషు మాస నెలలు అబ్ధ సంవత్సరములు యుగా యుగములు కల్పేషు కల్పముల గతాగమ్యేషు గతాగతములు అగమ్యేషు అభవిష్యత్తుల యందు అనేకథ అనేక విధములుగా ప్రకాశించుతున్నది అలా అలా చెప్పండి దానికి ఎక్కడో చోట దానికి సృష్టి చేయాలి కదా మీరు ఆల్రెడీ చూస్తున్నాను టీకాకారుడు ఏమైనా మనకు వ్యవస్థ చేసి పెట్టాడు అది సో స్థానం ఓకే జ్ఞానస్తే అభేది అంతే అంతే ఆయన అలాగే చేశాడు ఆయన అతను కదా ఏం చేస్తాడు లేని పదాన్ని పట్టుకు రాలే కదా సో అది ఆ సంవిత్తు ఉన్నది అనేకత ప్రకాశిస్తూ అనేక రకములుగా ప్రకాశిస్తూ ఉన్నది సంవిత్ అంటే ఎలా ప్రకాశిస్తోంది అనేకథా భవతి అర్థ ఇప్పుడు మనస్సుని మనన వ్యాపారానికి మూలంగా బుద్ధియందు బోధ వ్యాపారానికి మూలంగా కళ్ళకు చూపుని ఇచ్చేటువంటిదిగా చెవులకు వెనికిడిని ఇచ్చేదిగా అనేక విధములుగా అది ఏ గలదు అంటే భవతి ఏమంటే అయితే మీరు ఎప్పుడైతే పొగటి వెలుగు అన్నారో సూర్యుడు దృష్టాంతంలో పొగటి వెలుగు అనేప్పటికీ అయితే సూర్యుడికి కూడా పొగలు ఉందా లేదు ఇప్పుడు పొగలుందా లేదంటే ఉందనే మీరు అన్నారనుకోండి పొగలు బాగానే ఉంటుంది పొగలు బాగుంటుంది ప్రకాశిస్తూ కానీ మరి పొగలు ఉంటే రాత్రి కూడా ఉండాలి మరి రాత్రి సమస్య అవుతుంది అంచేతనే గమ్ముడి గురించి ఆత్మ గురించి చెప్పేప్పుడు కొంచెం ఆలోచించి చెప్పాలి కంగారు పడిపోకూడదు పొగలుందంటే పొగలు మటుకు బాగానే ఉంటుంది రాత్రి కూడా వస్తుంది శుభము అన్నారనుకోండి మీరు ఆ శుభం వినడానికి బాగానే ఉంది మరి అశుభం కూడా పక్కనే ఉంది అంచేతనే గీతలో ఏమంటారు శుభాశుభ ఫలై రేవం మోక్ష్యసే శుభం నుంచి విముక్తియే అశుభం నుంచి విముక్తియే పిల్లి శుకులం వచ్చిన దాని బాధ నుంచి విముక్తియే స మంచి వచ్చినటువంటి ఆ ఉత్సాహం నుంచి కూడా విముక్తి రెండింటి నుంచి విముక్తి దొరుకుతున్నాయి అంటే ఒకదాని నుంచి సెలెక్టివ్ విముక్తి అనేది ఏమి ఫ్రీడమ్ ఫ్రమ్ బోత్ ఆర్ గెట్ కాట్ బిట్వీన్ బోత్ ఏదర్ యూ గెట్ కాట్ బిట్వీన్ బోత్ ఆర్ యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ బోత్ అలాగే ఉంటుంది కాబట్టి అనేకథ భవతి సో పొగటి వెలుగు సూర్యప్రకాశము పొగటి వెలుగుగా ఉన్నది అని మీరు అన్న వెంటనే సూర్యుడికి పొగటు వచ్చేసిందని అనుకోకూడదు పొగలు రాదు రాత్రి రాదు అలాగే ఈ సంవిత్ ఆత్మచైతన్యము బుద్ధి ఎందు మనస్సునందు ఇంద్రియముల ఎందు ప్రకాశిస్తూ సకల జగత్తును ప్రకాశింపజేస్తూ అనేక అనుభవముల రూపంగా అదే కనపడుతుంది మీరు దృశ్యము అంటే ఆ సంవిత్తే దృశ్య రూపంగా భాషిస్తుంది ద్రష్ట అంటే సంవిత్తే ద్రష్టగా భాషిస్తుంది చూపు అంటే కూడా సంవిత్తే ఇప్పుడు అహం ఘటం పశ్యామి అన్నాడు అహం అంటే అవమ అవ అహమవచ్ఛిన్న సంవిత్ ఘటం అంటే ఘటావచ్ఛిన్న సంవిత పశ్చామి అంటే దర్శన క్రియావచ్ఛిన్న సంత అర్థమైనా ఉన్నది అంతా సంవితే అనేకథ ఇప్పుడు పొగటి వెలుగు అంటే ఆ పొగటి అన్నది అది సూర్యుని వల్ల వచ్చింది పొగలు రాత్రి అంటే మళ్ళీ సూర్యుడు రెండు బట్టే రాత్రి వచ్చింది పొగలు రాకపోతే రాత్రే వస్తుంది ఆ సంవిత్తే కాబట్టి అన్నింటి రూపంగా అదే ఉన్నది ఇవది కూడా చిత్ర చిత్రం చిత్ర చలన చిత్రం లాగా కనపడుతూ ఉంటాయి ద్రష్టాదృశ్యము జగత్తు అంతా కూడా ఉన్నది సంవృత్తు మాత్రమే ఏకాభీ ఒక్కటియే ఉన్నది మరి మిగతా అవన్నీ ద్రష్టాదృశ్యము జగత్తు ఇవన్నీ ఇవన్నీ ఊరికే కనపడేవే తప్ప ఉన్నది కాదు అలా కనపడుతూ ఉంటాయి కనపడ్డదల్లా ఉంది అనుకుంటే దాన్నే అవివేకము అంటారు కనపడ్డదల్లా ఉంది అని అనుకోవడమే అవివేకము అజ్ఞానము సో అలా కనపడుతూ ఉంటాయి అవేమో కనపడుతుంది లక్ష కనపడతాయి సో ఆ కనపడ్డదల్లా ఉంది అనుకోకూడదు ఇప్పుడు చెప్పం చేస్తుంటే ఏదో ఫ్లాష్ లాగా కనపడింది అది ఉంది కాదు అదా పక్కన పెట్టు కనపడిందా లేదా మేము అక్కడ అది ఏదో వెళ్తూ ఉంటే అక్కడ ఏదోలాగా కనపడిందండి అక్కడ ఆ మేఘల్లో ఏదో దేవుళ్లాగా పక్కన పెట్టది చాలా కనపడుతూ ఉంటాయి ఆ హోమం చేసుకుంటే ఆ హోమం మంటల్లో విఘ్నేశ్వరు అది కూడా పక్కన పెట్టు కనపడివండి అవి మెంటల్ ప్రాజెక్షన్స్ అవుతాయండి కనపడేది సత్యం కాదు హోమంలో కనపడ్డది సత్యం కాదు అగ్ని సత్యం వితిన్ దట్ కాంటెక్స్ట్ అగ్ని సత్యం అగ్ని కూడా అసత్యం కాదు మూల తస్ అగ్నే అగ్నే శృంగస్య మూలమను అగ్ని కూడా కార్యమే దాని మూలాన్ని నువ్వు అన్వేషిస్తే వెళ్ళి ఆకా తేజస్సు అది వెళ్ళి వెళ్ళిపోతుంది అది కూడా కాబట్టి కనపడేదాన్ని అంతని కూడా అలాగే దాన్ని హైలైట్ చేసుకుంటూ కూర్చోకూడదు మేఘాల్లో ఓంకారని కనపడిందని ఒకడు ఫోటో తీశాడు ఏమండి వెంటనే ఇంకొహడు మేఘాల్లో సినువ కనపడిందని ఫోటో తీసి ప్రచురించాడు ఇప్పుడేం చేస్తారు అదో ఫోటో ఏదో ఫోటో అదో ఫోటో ప్రూఫ్ అయితే మరి అది కూడా ప్రూఫే కాబట్టి ఇదంతా కూడా లోకదృష్ట ఉంటుంది ఏక అనేకత భాతి ఏక భవతి అనేకముగా కనపడుతూ ఉంటుంది కానీ అవడానికి ఒకటే సూర్యుడికి పొగలు రాత్రి లేదన్నాం కదా అది మాట నా ఉదేటి ఉదయించుటలేదు అంటే మీకు నిద్ర తెలియొచ్చిందనుకోండి అదిగో సంవిత్తి ఉదయించింది సంవిత్తు ఉదయించదు బుద్ధి ఉదయించింది సంవిత్తి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది నిద్రావస్థలో కూడా సంవిత్తి ప్రకాశిస్తూనే ఉంటుంది అంతేత నిద్రావస్థలో కూడా మీకు మీ ఉనికి మీ ఉండడము అస్పష్టంగా అనుభవానికి వస్తుంది అస్పష్టంగా ఏదో అస్పష్టమంటే ఇదమిత్తంగా తెలియకుండా అనుభవానికి వస్తుంది తన యొక్క ఉనికి కాబట్టి కానీ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములన్నీ పనిచేసుకుంటే తన యొక్క ఉనికి సుస్పష్టంగా అనుభవానికి వస్తుంది ఎందుకంటే దేహాదులను ఆలంబనం చేసుకుని పరిచ్ఛిన్నంగా మీకు అనుభవానికి వస్తుంది ఇది మీకు ఏదో ఒక అవచ్ఛేదము లిమిటేషన్ లేకపోతే మీకు ఆకాశం కూడా అనుభవానికి రాదు ఆకాశం అనుభవానికి రావాలంటే ఆకాశం అనంతం కదా అది అనుభవానికి వస్తుంది అనుభవానికి రావాలంటే మనస్సు కంటికి మనస్సుకి అనుభవానికి రావాలి మనస్సుకి కంటికి ఏది అనుభవానికి వస్తుంది ఏది లిమిటెడో ఏది పరిచ్ఛిన్నమో అదే కంటికి నువ్వు అనుభవానికి వస్తుంది ఆకాశం మనకి అనుభవానికి వస్తుందంటే అర్థం ఏంటి ఎక్కడికక్కడ ఆకాశానికి పరిచ్ఛేదాలు ఉండబట్టి అనుభవానికి వస్తుంది పైకి చూస్తే అక్కడ నీల వర్ణము రిఫ్లెక్ట్ చేసేటువంటి బ్లూ లైటు అదొక డోము లాగా అది పరిచ్ఛేదం ఉంటుంది దాంతో మీతో మధ్యలో ఆకాశం అనుభవానికి వస్తుంది ఎదురుగా చూస్తే గోడ ఏదో కనపడుతూ ఉంటుంది దాంతో మధ్యలో ఆకాశం అనుభవం వస్తుంది ఏది లేకుండా ఎదురుగా చూశారనుకోండి ఆ డోమ్ వచ్చి భూమిని కలిసినట్టుగా హొరైజన్ కనపడుతూ ఉంటుంది అక్కడ మీకు ఆకాశం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆకాశం అనుభవానికి వస్తుంది కాబట్టి ఆకాశం అనుభవానికి వచ్చిందంటే అది పరిచ్ఛిన్నమయ్యే అనుభవానికి వస్తుంది పరిచ్ఛిన్నం కాకుండా అనుభవానికి రాదు అదేవిధంగా ఆత్మచైతన్యము సుస్పష్టంగా అనుభవానికి రాదు నిద్రావస్థ ఉంది ఎందుకంటే నిద్రావస్థలో దాన్ని పరిచ్ఛేదం చేసేది ఏదీ లేదు సుస్పష్టంగా అనుభవానికి రాదు నిద్రావస్థలో జాగ్రత్త వ్యవస్థలో స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది అన్ని పరిచ్ఛేదాలు ఉంటాయి కాబట్టి సరే ఈ సుప్తి సుశుక్తి గురించి మనం చాలా విచారం చేసేసాం సుశుక్తిలో సంవిత్తగలదు అని ఒక శ్లోకం దానికి మనం వినియోగించున్నాం అయినా నేను ఇంకొక అదనపు హేతువుని వేళ అదనంగా చెప్పాను మీకు కాబట్టి ఆ సంవిత్ అది ఉదయించుటలేదు నా ఉదేటి నా అస్తమేతి అస్తమించుటలేదు కాబట్టి మీకు తెలుగు వచ్చినప్పుడల్లా సమిత ఉదయించింది అనుకోకూడదు ఇప్పుడు కిటికీ తీసినప్పుడల్లా సూర్యుడు ఉదయించాడు అనుకుంటానండి అలా అనుకోడు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు కిటికీ తీసినప్పుడు సూర్యకాధు లోపలికి వస్తుంది ఈ మనస్సు కిటికీ మనస్సు కిటికీ ఆ కిటికీ తీస్తే ఆ గదిలో ఉన్నవన్నీ వెలుగుతాయి కిటికీ మూసేస్తే గది అంతా చేకట్లేకపోతుంది నిద్రపోవడము అలాగా మనస్సు కిటికీ మూసివేయుట నిద్ర లేవడము అనగా మనస్సు అనే కిటికీని పేరుతుంటా ఇది వ్యవస్థ ఓకే